కలు మూసుకుందాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధులమైన తండ్రి ప్రేమ కనికడం దేవా కృప కలిగిన మా ప్రభ సర్వశక్తి మంతట సర్వాధికారి మహాగనుడ మహోన్నత విశయానికి ఎంతగానో స్థుతి చూస్తూ అవుతాం మళ్ళీ ప్రవ్వ తండ్రి ఉదయ కాలం నుంచి ఇంతవరకు తండ్రి నేను మనందరికీ ప్రభావ తోడుగా ఉండే మనందరినీ కాచి కాపాడుతూ నేను ఇంతవరకు నేను సజీవంగా ఉంచుతున్నాం దాని గుర కే చెల్లిస్తున్నాం తండ్రి మా ప్రభావ ప్రతి పనులను తోడుగా ఉంటున్నాయి ఈ రాత్రికాల సమయంలో ఈ సన్నిధులు ఈ రీతిగా చేరి ప్రభా నీ పొలం ఉండడానికి నీకు మొర నా ప్రభు నిన్ను చూపించడానికి ఆరాధించడానికి మీరు ఇచ్చే సమయం కొరకే మీకు ఎంతగానో స్థుతులు స్కోవాలని ఈ సమస్త మహిమా ఘనత ప్రభావం కలిగింది కాదు గొప్ప తండ్రి ఎక్కడి ఇద్దరు ముగ్గురు మీ నామను పిల్లలు అక్కడ ఉంటానని గొప్ప దేవుడో ప్రభావ తండ్రిగా నా స్కైప్లు కూడబట్టి కూడి ఉండగా ప్రభావ మీరే మా మధ్యలో తీయండి నా ప్రభు ఈ ఆరాధనంతటిని మీ నామాన్నికరంగా జరిగించండి పాటల్లోనూ నా తండ్రి అదే రీతిగా ప్రభు పాటల ద్వారా మీ మహిమలు ఉండండి వాక్యం ద్వారా మాత్రం మాట్లాడండి ఆయన మేము చేసే ప్రతి విజ్ఞాపనికి ప్రభావ మీరు జవాబులను గ్రహించుకొని ప్రార్థిస్తున్నాం తండి నేను వచ్చిన మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు ప్రభావ రావాల్సిన వారందరినీ కూడా మీరే నేను పొరపెట్టి తీసుకురామని ప్రార్థిస్తున్నాం తండి మీటింగ్ అందరికీ ప్రభావితం ఇంత మీరు నడిపించమని తీసుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించబడి ప్రశాంతం నిన్నుతి తును ప్రభువా ప్రేమ మేసు ప్రభువా నిమ్మే స్ను ప్రభువా అనుది నమో అనుక్షణమూ అనుది నమో అనుక్షణమో నిన్నే స్తును ప్రభువా ే మేసు ప్రభువా నిన్నే స్థుతి ప్రభువాతీ నీవు ప్రేమతో పిలుచావు ప్రభువాతీ నన్ను నివ ప్రేమతో పిలిచావు ప్రభువా నన్నెం పగానో ప్రేమీ చునావు నెం తగానో ప్రేమీ చునావు నీ ప్రాణను చావు నాకై నీ ప్రాణను చావు మాతై ప్రేమమయేసు ప్రభువా నిన్నేసుకు ప్రభువా yadava kitani ni nile chhe na hrudayan tasyau prabhua yadava sutani ni nile chhe na hrudayan tasyau prabhua hrudayanganamulo kinadipinchu au హృది నా కేనందనంద ప్రేమ మయూ ప్రభువాేస్తు ప్రభువా ప్రేమ మయూ ప్రభువా ప్రభువా చోదనలు నన్ను చూసుకుని నా ఆ వేదనలు నన్ను అలుముకుని నా చోదనలు నన్ను ఆ వేదనలు నన్ను అలుముకుని నా చోదన వేదన వేదనలు ేదనా వేదన నిమ్ స్ ప్రభువా నిమ్ స్ ప్రభువా ప్రేమ మయాని ప్రభువా నిమ్ స్ ప్రభువా ప్రేమ మయాని ప్రభువా నిన్నే స్ ప్రభువా అనుది నమో అనుక్షణమో అనుది నమో అనుక్షణమో నిన్నే స్థుతి తును ప్రభువా ప్రేమ ప్రభువా నిన్నే స్థుతి ప్రభువా అదలు థ్యాంక్ యూ చేస్తా తీవన మేతా ఫో తు జీవన అశా ఫో తు జీవన అశాంతతేశ్చుత్మే జీవన మేత జీవన ది జీవన దుఃఖ సే కటకతేవనెటే తువన మే రాహ దా పిం తు జీవన భటకతే తువ మే శీవన భటకతేవన్తి జీవన నిరాశా మే ఆశాతా యొత్ మే జీవన స్ తు జీవన నిరాశ తువన ఫో తు జీవన అశాంతతే నిరాశ తుే జీవన్ సాత్ దేత జీవన్ శాంతితే ఉదాసే నిరాశ రో ఐ మీన్స్ ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తాం పరశుధర భగవ తండ్రి మీకు వందనాల నేనైనా ఇస్రాయిలు గొప్ప దేవ మీకే కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం పడినారు సురక్షిత ఇంటి చేస్తున్నారు ప్రభా మరోసారి నైనా మీ సన్నిలో సమయం గడిపే భాగ్యాన్ని మీరు మాకు మీకు వరాలి ప్రభా ఈ లోకంలో అంతకంటే శ్రేష్టమైంది ఒకటి కూడా లేదు ప్రభా నైనా మీ సన్ని మీ మందిరంలో తండ్రి ఒక దిన వెయ్యి దినంల కంటే శ్రేష్టమైందన్న వాకింగ్ జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభావ అటువంటి అవకాశాన్ని మీరు మాకు ఇస్తున్నారు తండ్రి మనుషులు ఐహిక విచలన చేత కొట్టుకొని స్వార్థము ధనపేక్షతో తండ్రి శరీర క్రియలు శరీర కోరికలను తీర్చుకుంటూ కానీ ఆత్మలో ఎదుగులాగన ఆత్మస్వరూపాలుగా తయారవలాగిన మీరు ఇస్తున్న ఈ అవకాశాలను బట్టి మీకు ఎంతో వందనాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నాం తండ్రి మేము ఖచ్చితంగా ఉంటుంది శ్రమల కాలము అని ఎంతో కాలం నుంచి మీరు మాకు జ్ఞాపకం చేస్తా ఉన్నారు నాయన రాబోదరమైన రోగాలు వస్తాయని కూడా మీరు హెచ్చరించినారు ఏమేమి రోగాలు రాబోతున్నాయి కూడా మీరు మాకు ముందుగానే చెప్పినారు వాటి నుంచి ఎట్లా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలో కూడా మీరు చూపించినారు నైనా నైనా ఒకవేళ ఆ మా ప్రియులను పట్టుకున్నా ఎట్లా వాటి నుంచి బయటికి రావాలో కూడా మీరు మాకు మార్గాలు చూపించినారు ప్రతి విషయంలో మా మాట్లాడి మాకు తండ్రి పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించి ప్రభావ ప్రతి సమస్యని ఎట్లా తండ్రి బిజం పొందాలని మీరు మాకు మార్గం చూపించినారు వీటన్నిటిని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా ముఖ్యంగా తండ్రి మత పరమైన జీవితంలో మోసము అబద్ధము అనుమానాలతో కూడిన జీవితం నైనా మాలో అటువంటి గుణగణాలు లేకుండా కాపడండి మేము ప్రభా మీ ఆఖ్యలను గైకుని వాటి ప్రకారంగా జీవించేలాగా మాకు జ్ఞానం అనుగ్రహించిన ప్రార్థిస్తున్నాం ప్రభావ కేవలం మీ వినిపోయే వాళ్ళం కాదండి వీటిని మేము పాటిస్తాం ప్రార్థనా జీవితంలో ప్రభావ ఎక్కువ సమయం గడిపి వీటన్నిటి గ్రహిస్తాం వీటిని పొందుకొని ప్రభా దృష్ట శక్తులతో మేము పోరాడతాం మేము ఈ లోకంలో యుద్ధం కొరకే ఉన్నామని మీరు జ్ఞాపకం చేస్తున్నారు మీరు పంపించిందే దాని కొరకు ప్రతి క్షణం మేము యుద్ధం చేస్తున్నాం ఆ యుద్ధంలో మా కుటుంబీకులని మా ప్రియులను మా బంధువులను మిత్రులను అనేక మీ చేత దగ్గర రావాల ప్రభు దుష్ట శక్తుల బంధకాల నుంచి అటువంటి శక్తిని మీరు మాకిస్తన్నారు అటువంటి అభిషేకాన్ని మీరు మాకు ఇస్తాన్నారు అని గురించి రాత్రి క్షణం మేము సిద్ధంగా ఉన్నాం నైనా మరాలని స్వస్థపరచండి ప్రవ్వ ప్రతి అనారోగ్యం నుంచి తను మళ్ళీ సంపూర్ణ నిబడత ప్రకటిస్తున్నాంనైనా ఏసు క్రిస్తున్నాం మరిచినాధికారాన్ని మీ మాయమార్థంగా స్వస్థపరిచండి ఇది మనుషులకు అసాధ్యమే కానీ సమస్తం మీకు సాధ్యంనైనా ఫీలింగ్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం స్వస్థతలు దయచేసి మా పిల్లలందాన్ని మీకు సాక్షణ నిలబెట్టుకోమని ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క ఆత్మీయ నడిపింపు మా మనుషులని పరిపరివిధాలుగా పోనీయకుండా కాపాడమని ఏసుక్రీస్తున్నావునా ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రోజు పదహారవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము బైబిలూనియన్ క్యాలెండర్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ప్రకటన గ్రంథంలోని పదహారవ అధ్యాయాన్ని కూడా ధ్యానిస్తున్నాం ఆశ్చర్య పదహారవ అధ్యాయం పదహారవ వచనం ధ్యానిస్తున్నాం పదహారవ దినం నా ఈ ఇందులో మూడు ఆరులు ఉన్నట్టు మనం చూస్తాం కదా ఆరు అన్న అంశం గురించి కొన్ని గంటల రికార్డింగ్స్ మనం చేసినాం గతంలో అవి మూడు మతపరమైన గుంపులు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేసిన ముఖ్యంగా రెండు గుంపులు మొదటి రెండు గుంపులు ఆరు అంటే సర్పములు దాని తర్వాత ఆరు అనేది తేళ్లు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయి చూపించిన అవి కేవలం జేమ్స్ రాంగ్ నంబర్స్ చూస్తేనే కానీ దొరకలేదు అది ఇంటర్నెట్ రికార్డింగ్స్ లో లేవు అవి రెండు గుంపులకు సంబంధించినవి ఆ రెండు గుంపులే ముద్రించి ముద్రలు వేసుకుంటాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసిన మొదటి గుంపు వారి నుదుటి మీద వేసుకుంటుంది రెండో గుంపు వారి పొడి చెయ్యి మీద వేసుకుంటున్నాయి ముద్రలు ఇవన్నీ ఆత్మీయమైనవి ఇవి ప్రకృతి సహజమైన కనే కాబట్టి ఆల్రెడీ ఈ ముద్రలు వేసుకుని దేవునికి వ్యతిరేకంగా కానీ గొప్ప జన సమూహము ఏ ముద్ర వేసుకోరు వాళ్ళు హత మొదటి రెండు గుంపులు వీళ్ళని బలవంతం చేస్తున్నాయి ముద్రలు వేసుకోమని అంటే వారి విగ్రహాన్ని పూజించమని అని వీరు చివరికి తెలుసుకుంటున్నారు ఇది మోసం మేము మోసపోయినాం అని అప్పుడు పశ్చాత్త వారు ఆ యొక్క ముద్రలో వారి ప్రాణాలని సైతం త్యాగం చేస్తున్నారు చివరికి మహాశ్రమాలలో గొరపిల కృతంలో వాళ్ళ వస్త్రాలను గుతుక్కున్నారు అంటే వాళ్ళ వస్త్రాలు అప్పటికీ మైలా పడి ఉన్నాయి రక్షణ అనుభవం ఉంది కానీ వస్త్రాలు మాలేబడ్డాయి ఇది ఆశ్చర్యం కదా రక్షింపబడ్డ వారి వస్త్రాలు మైలా అంటే నీ రక్షణని నువ్వు కొనసాగించుకోకపోతే మైలవుతాయి నీ పిలుపుని నీ ఏర్పాటుని నువ్వు నిశ్చయం చేసుకోకపోతే నీ వస్త్రాలు మైలబడతాయి నువ్వు దేవుని బీడవి కావచ్చు నువ్వు సేవకునివి కావచ్చు నువ్వు సేవకురాలివి కావచ్చు నీ రక్షణని నువ్వు కొనసాగించుకోకపోతే నీ బట్టలు మైలపడతాయి కాబట్టి ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయంలో ముఖ్యంగా ఏశ్వరావు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున చూడండి సంచరించడబి తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువుగా ఉండి తన వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు చాలా పాట పాడతాం కదా ధన్యము ధన్యము అని ఏ సయ్యను కలిగిన జీవితము ధన్యమని కాబట్టి ఎట్లా కలిగి ఉంటావు నేను కాపాడుకుంటేనే నీకు ధన్యత కాబట్టి ఈరోజు నేను కేవలం ఈ పదహారవ వచనాన్ని పదహారవ అధ్యాయము పదహారవ వచనానికి సంబంధించిన విషయాలే మీతోని ధ్యానించాలని నేను ముఖ్యంగా ఈ యొక్క ప్రభువు గురించి మనం ఇక్కడ ప్రభు తను అంటే డైరెక్ట్ గా ఆయననే మాట్లాడుతుండ మనతో ఇక్కడ ఇదిగో నేను దొంగ వలె వచున్నాను అంటే మరోసారి మనకి జ్ఞాపకం చేయబడుతుంది ఆయన రాబోతున్నాడు అతన్ని మనం ముఖాముఖిగా చూడబోతున్నాం అతన్ని కలుసుకోబోతున్నాం మనం దీన్ని నిన్నట్టిన కూడా చూసినాం బుద్ధి లేని కన్యకులకు సంబంధించిన బోధలో వారందరూ ఆయనని కలుసుకునేట బేల్జర్యలను ఉంది ఇంగ్లీష్ బైబుల్లో తెలుగులోనేమో ఆయనని ఎదుర్కొనేటకు బేల్చర్యలను ఉంది అంతే కదా ముందు ఆయనని ఎదుర్కోవాల దాని తర్వాత ఆయనని హత్తుక్కోవాల కాబట్టి ఏ రీతంగా వాళ్ళు సిద్ధపడినరు ఆయనని ఎదుర్కోవడానికి అన్న విషయాలను మనము నిన్న దినంనా ధ్యానించినాం దురదృష్టం దుష్టం ఏందంటే లేని కన్యకలు చివరికి మోసపోయిండ్రు అన్న విషయాన్ని నేను చూపించిన తిరిగి వాపసు ఏందో పోనుకుందాం కానీ మోసపోయినట్టు నేను చూపించిన నిన్న దినంనా కాబట్టి బుద్ధి గల వారు వాళ్ళు నిర్లక్ష్యం చేసినారు చివరికి హత సాక్షులు వెళ్తున్నారు ఎందుకంటే వాళ్ళకి తలుపులు వేయబడ్డే మీరు ఎవరో నాకు తెలియదు పొండి అన్నాడు ఎందుకు పొండి అన్నాడు సత్యాన్ని తెలిస్తే ఖచ్చితంగా పిలిచేవాడు కదా వాళ్ళ దగ్గర సత్యం ఉంటే ఖచ్చితంగా దేవుడు వారికి తలుపు తెరిసేవాడు కదా సెకండ్ టైం ఆపర్చునిటీ ఇస్తాడు దేవుడు మనుషులకి కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వారికి అవకాశం లేదు ఎందుకంటే వారు ఎవడో అమ్ముతాడని కొనుక్కొని కానీ వాళ్ళకి ఎవ్వడం అమ్మలే మోసం ఎక్కడ చూసినా మోసం ఒకానొక సమయంలో నిన్న ప్రశ్న ఇచ్చిన ఈ అమ్మే ఎవరు వీళ్ళు ఎక్కడ దొరుకుతారు అని ఎవరు జవాబు ఇవ్వలేదానికి ఎందుకంటే మీరు ఇంతకాలము బుద్ధిలేని వారి గురించి ధ్యానించినారు బుదిగల వారి గురించి ధ్యానించినారు కానీ మీకు ఎవ్వరికి తెలియదు అమ్మే వాళ్ళు ఎవరో వాళ్ళు కూడా మీకు తెలియదు ఏ చర్చలో మీరు చెప్ప వినరు ఏ ఇంటర్నెట్ రికార్డింగ్స్ లో మీకు అవి తెలియవు ఎవరు అమ్ముతారు సత్యాని ఎవరు అమ్ముతారు నూనెని మీకు ఎవ్వరికి తెలియదు కాబట్టి ప్రార్థనా పూర్వకంగా ఇవి తెలుసుకోవాలా ఎటుబడితే మనం పరిగెత్తిపోతున్నాం ఈ లోకంలో ఆలసిగిపోయి వస్తున్నాం ఇంటికి కానీ ఆయన సన్నిధిలో ఆయన ప్రభు మార్ ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని ప్రభు నాకు నేర్చుకోవాలని ఆశ ఉంది ఈ లోకంలో ఏం లేకున్నా తిండి తిప్పలు ఏం లేకున్నా ఈ వాక్యం ఒకటి దొరికితే చాలు ఈ సత్యం ఒక్కటి నాకు దొరకలేదు ప్రభు ఎంతో కాలం నుంచి నేను ఎదురు చూస్తున్నా అని ఆసక్తి లేకపోయాయి మనకి అటువంటి ఆసక్తితో నువ్వు వెతికింటే నీ జీవితం ఈరోజు ఇటు ఉండకపోయది ఆయనలో ఎంతో సమృద్ధిగా ఉండేవాడివి ఉండేదానవు సంపూర్ణమైన స్వస్థతలో నువ్వు ఉండేదానవు ఇప్పుడు లేదు సంపూర్ణమైన స్వస్థత ఆర్థిక స్థితిలో నువ్వు సంపూర్ణతకి ఎదిగేవాడవు ఆత్మీయ స్థితిలోకి నువ్వు సంపూర్ణంగా ఎదిగేవాడవు కుటుంబ పరంగా ప్రకృతి సహజంగా ఈ లోకంలో ప్రతి విషయంలో నువ్వు క్రిస్తుకు మాదిరిగా ఉంటూ సంపూర్ణంగా ప్రతి విషయమన్నా అభివృద్ధి పొందుట దేవుని చిత్తం ఆ రీతిగా నువ్వు ప్రతి విషయంలో అభివృద్ధి పొందినావా పొందలేదు ఎందుకు అంటే నువ్వు ఆయనని వెతకలేదు ఆయన వాక్యాలను వెతకలేదు ఎందుకు వింటున్నామో వెళ్ళిపోతున్నాం కానీ చెప్పండి చిదార్థంగా చెప్పండి ఎన్ని వాక్యాలు పాటించినారు మీరు యథార్థంగా చెప్పబడ్డ వాక్యాలు ఎప్పుడు పాటించరు పాటించకుండా సైతాని మీద బ్లేమ్ చేస్తూ ఉంటాం మనం తాపు పెట్టుకొని సైతాని మీద బ్లేమ్ చేస్తూ ఉంటాం నేనే మా సపోర్ట్ చేస్తున్నానా సైతాన్ని సపోర్ట్ చేస్తానండి నేను ఆయన దొంగ వాళ్ళే అంటే హెచ్చరించండు నేను తప్పక వస్తాను నేను తిరిగి రాబోతున్నాను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నేను తప్పక వస్తా ఇంట్లో మీరు ఇంకా అనుమానించేదే లేదు దొంగ చెప్పిరాడు కాబట్టి ఆయన ఏ టైంకి వస్తారో చెప్పలేదు సై సూచనలు చూపించలేదు టైమింగ్ చూపించలేదు కానీ మనకు అవన్నీ క్లూస్ ఇచ్చిండు ఆ కాలం పరిస్థితులు ఎట్లా ఉంటాయి నోవా జలపరల కాలం ఎట్లా ఉంటుంది మనం ఎన్నిసార్లు ధ్యానించినాం మత్స్య వార్త ఇరవై అధ్యాయంలో ఒకసారి చూడండి ఎందుకో ఈరోజు తిరిగి మళ్ళా గ్యాప్ కనుక అది మత్స్సు వార్త ఇరవై అధ్యాయం యుద్ధ సమాప్తికి సంబంధించిన విషయాలు మన ప్రభు తన నోటీస్ ద్వారా చెప్పిన విషయాలు ఇవన్నీ చూడండి మత్త వార్త ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఆరో వచనంలో అయితే ఆ దినంను గురిచి ఆ గడిని గురిచి తండ్రి మాత్రమే ఎరుగును కానీ ఏ మనుషుడైనను పరులోకమంది దూతలైనను కుమారుడైనను ఎరుగరు కాబట్టి ప్రకృతి సహజంగా ఆయన ఉన్నప్పుడు చెప్తున్న మాట ఇది అయితే ముప్పై వచనంలో ఏమని మాట్లాడుతున్నా చూడండి నోవహు దినములు ఎలాగుండెను మనుషు కుమారి అలాగే ఉండును ఇది ఒకటి బాగా అర్థం చేసుకోవాలా ఎందుకంటే నేను ఇది తరచుగా చూపిస్తాను మీకు నోవా కాలం ఎట్లుందో మనుషుకు మన అక్కడ అట్లనే ఉందంటే ప్రతి ఒక్కడు అనుమానిస్తాడు ప్రతి ఒక్కడు హేళన చేస్తూ ఉంటాడు నేను నన్ను మన ప్రతి ఒక్కరు మన మీద నిందలు మోపని ప్రయత్నిస్తూ ఉంటారు పిచ్చోల్లి మెంటలోళ్ళని తెలివి లేదని ముప్పై ఎనిమిది వర్షంలో జల ప్రళయానికి ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు చేస్తున్నారు తినచు త్రాగుచు పెండ్లి చేసుకొనిచ్చు పెండికిచ్చుచు ఉండి జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరగకపోయి అలాగుననే మనుషుకు మను అక్కడ ఉండును ఇవి మనం ఎన్నిసార్లు చూస్తున్నాం కానీ ఏ రోజన్నా ఆ వచనాలలో ఏం దాచబడింది మన కోరిక చూసినమా ఏసుపేవ అక్కడ ముందు ఎట్లుంటది నోవా కాలం ముందు ఎట్లుండానో నోవా కాలం ఎట్లున్నాను అట్లనే ఉండదు అంటాడు జలంకి జలప్రలయంకి ముందు ఎట్లుండేనో అట్లనే ఉంటుంది అన్నాడు ఎట్టున్నారంట వాళ్ళు తినచ్చు త్రాగొచ్చు ఇది ఎక్కువ అయిపోలేదా త్రాగడం ఎక్కువైపోలేదా తినడం ఎక్కువ ఎక్కువ కాలేదా ఎన్ని హోటల్స్ వచ్చినా లాస్ కావట్లేరు ఎన్ని వైన్ షాప్స్ పెట్టినా సరిపోతలేదు ఒక సముద్రము ఓపెన్ చేసినాం అనుకోండి దాన్ని మొత్తం పీల్చి అవకాశం ఇస్తే కంప్లీట్ వైన్ ఒక సముద్రం అంతా వైన్ ఉంది అనుకోండి దాన్ని మొత్తం క్లీనప్ చేసి ఎండి పెట్టడం చేస్తారు మనుషులు అట్లా ఉంటుంది కాలం తినొచ్చు త్రాగొచ్చు పెళ్లి చేసుకొనొచ్చు పెళ్లికి ఇచ్చి అంటే మొత్తం యథావిధిగా అయిపోయింది పరిస్థితుల్లో చెప్తున్నాడు అంటే నోవా కాలం ముందు జల ప్రణి ముందు దినములు ఎట్లా ఉన్నాయో కరెక్ట్ గా అట్లనే ఉంటుంది అని చెప్పిండు ఇప్పుడు మన కళ్ళము జరుగుతుంటది అయితే అది వచ్చి జలము వాళ్ళని అందరినీ అని లేదు ఈ విషయం నేను ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటాను ఏ రాకడం ముందు అట్లా ఉంటుంది అందరు అట్లుంటారు అందరినీ కొట్టుకొని పో వరకు ఎవడు కూడా గుర్తించకపోయింది ఎవడు ఎరగకపోయిరి అలాగననే మనుషుకుమను రాకడ ఎవ్వడు గుర్తించాడు మనుషుకు మనుడు తిరిగి భూమి మీద విశ్వాసాన్ని కనుగొనునా ఎవ్వడికి ఉండదు కానీ ఒక చిన్న గుంపుకే ఉంటుంది లక్ష మందికి ఆయన ప్రతి తరంలో ప్రతి కాలంలో ఒక చిన్న గుంపుని ఏర్పరచుకున్నాడు తన సేవ పరిచర్యాలకు మెలికి సమంలో ఉన్నారు వీళ్ళు అయితే ఇది కొన్నిసార్లు నేను చూపిస్తే అర్థం చేసుకొని కూడా దీన్ని తృనీకరించారు పాస్టర్స్ పాస్టర్ పాస్టర్స్ మీటింగ్స్ లో చెప్పినప్పుడు దీన్ని అర్థం చేసుకుని కూడా ధృనీకరించారు అప్పుడు నాకు అనిపించింది తేళ్ళు సర్పములు తేళ్లు ఎందుకు నిత్య నరకానికి పోతాయనేది నువ్వు సత్యాన్ని తెలుసుకోవడం దాన్ని తుర్నీకరిస్తున్నావు ఎందుకు అంటే మనుషులను ఆకర్షించుకోవడం కొరకు వారి కానుకల కొరకు ఎవరు తెలుసు వాడు తీసుకొచ్చే కానుకలు యథార్థంగా సంపాదించుకున్న కానుకను లేక దొంగ సొమ్ము లంచం తీసుకొచ్చిన సొమ్ము ఎవరు తెలుసు పాటి కొరకు నువ్వు నీవు సత్యాన్ని అమ్మేసుకున్నవే నేను అదే చూసినాం సత్యాన్ని అమ్మకూడదు దాన్ని కొనుక్కోనిక ప్రయత్నించాలని చూపించిన వాక్యం నేను ఎట్లా కొనుక్కుంటారో కూడా చూపించిన పైసలతో కాదని కూడా చూపించిన త్యాగంతో ఈరోజు ఎవరికి ఇష్టం లేదు త్యాగం చేయడం వారం ఫాస్టింగ్ ఉండు బ్రదర్ అంటే అమ్మా వారమా త్యాగం చేయడానికి ఇష్టం లేదు కానుకలు సమర్పించడం ఇష్టం లేదు సమయము సమర్పించడం ఇష్టం లేదు ఒక గంట సేపు ప్రార్థన చేయ బ్రదర్ అంటే ఎవరు చేయరు రెండు గంటలు చేయండి బ్రదర్ సిస్టర్స్ అంటే ఎవరు చెయ్యరు త్యాగము అనేది లేదు కానీ అంత రెడీమేడ్గా కావాలి అంత రెడీ టు ఈట్ రెడీమేడ్ గార్మెంట్స్ రెడీ టు వేరు ప్రతిదీ రెడీమేడ్ చూడండి ఇప్పుడు మరోసారి నేను చెప్తున్నా ఎంతమందికి ఇది అర్థమవుతుందో గ్రహించండి నోవా కాలంలో జల ప్రలం వచ్చి ఏం చేసింది అందరినీ కొనుక్కొనిపోని అందరినీ కొట్టుకొని పోయింది అది కొనిపోయింది అట్లా చెప్తే బాగుంటుంది కదా కొనిపోబడడం అంటే ఏంది కొమ్మిపోవడం అంటే ఎతవడం బ్రదర్ అంటున్నారు కొందరు కొందరి అందరు కొనిపోబడడం అంటే ఎతవడం బ్రదర్ అంటున్నారు ముప్పై వచనము మర్చిపోయి దాన్ని పఠించుకోకుండా నిర్లక్ష్యం చేసి కావాలని నలభై వర్షం చెప్తారు ఆ కాలం ఇద్దరు పొలంలో ఉందరు ఒకడు తీసుకొని పోబడును ఒకడు విడిచిపెట్టబడును ఎందుకు మోసపోయినారు జలము ఎవరిని కొనిపోయింది ఎవరిని విడిచిపెట్టింది సైతాను ఎట్లా మోసగిస్తుండే దేవుని బిడలను చూడండి జలము ఎవరిని కొనిపోయింది ఎవరిని విడిచిపెట్టింది ఆ కాలంలో ఇద్దరు పొలంలో ఉంటారు సేవా పరిచర్యలో ఒకడు కొనిపోబడుతుంటూ జలము ఎవరిని కొనిపోయింది నరకానికి పాపుల్లని ఒకడు తీసుకొని ఒకడు విడిచిపెట్టబడను నోవా కుటుంబము విడిచిపెట్టబడింది తీర్పు నుండి చర్చి రోజు ప్రపంచాత్మకంగా ఏం చెప్తుంది తెలుసా మంచి చర్చలు పేర్లు కూడా నాకు తెలుసు మంచి మంచి చర్చలు ఎంతో ప్రార్థనలు గంటలు గంటలు ప్రార్థన చేసే కూడా ఈ సత్యాన్ని ధృణీకరించినాయి విడబడ్డవాడు పాపి కొనిపోబడ్డవాడు పరిశుద్ధులని ఉల్టా చేసి బోధిస్తున్నారు జలము ఎవరిని కొనిపోయింది పాపులని ఎవర్ని విడిచిపెట్టింది నీతిమంతులని ఎనిమిది మందిని చిన్న గుంపు అది ఒక గుంపు నిత్య నరకానికి కొనిపోబడుతున్నారు ఒక గుంపు నిత్య జీవానికి విడుదల పొందుతున్నారు అని ప్రభు చెప్తున్నాడు నలభై ఒకటో చూడండి ఇద్దరు స్త్రీలు అంటే సంఘం గురించి మాట్లాడుతున్నాడు ఇద్దరు స్త్రీలు అంటే రెండు గుంపులై తిరుగలి విసర్జుందరు ఒక గుంపు తీసుకొని పోబడను ఎక్కడికి నిత్య నరకానికి ఒక్కతే కనికరం పొందింది ఆయన కృపలో జీవించింది నో కుటుంబము కనికరం పొందింది ఆయన కృపలో జీవించింది విడిచిపెట్టబడింది తీర్పు నుంచి జలం తీర్పు కదా తీర్పుకు సంబంధించింది కాబట్టి చూడండి అక్కడ ఏ దినంన మీ ప్రభువు అని మాట్లాడుతున్నాడు దేవుడు ఏ దినమున మీ ప్రభువు వచ్చినో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండు మెలకువగా ఉండు మేలుకోవడం నిన్నంతా నేను రెండు గంటలు మేల్కోవడం సంబంధించిన విషయాలు జ్ఞాపకం చేస్తా ఉన్నా మేల్కోవాలా మేల్కోవాలా ఎట్లా మేల్కోవాలా నేను చూపించిన ఏ జామున ప ముప్పై నాలుగవచనం వచనం ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానునికి తెలియ తెలియ తెలిసి ఉండినడలా అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేనియడని మీరు ఎరుగుదరు నలభై నాలుగ మీరు అనుకొనని గడియలో మనుషు కుమారుడు వచ్చుడు గనుకనే మీరును సిద్ధంగా ఉండు రెండు పాయింట్స్ ఇక్కడ మెలకువగా ఉండాలా సిద్ధంగా ఉండాలా మెలకువగా ఉండాలా సిద్ధంగా ఉండాలా ఈ రెండిట్లో ప్రాబ్లం ఉంది ఈ రెండు విషయాల నిర్లక్ష్యం చేసిన వాళ్ళే ఆ యొక్క జలం కొనిపోయింది వాళ్ళని వాళ్ళు మెలుక్కోలేదు సిద్ధపడలేదు తింటున్నారు టైం పాస్ చేస్తున్నారు అంతే యథావిధిగా జీవించారు వాళ్ళెళ్ళయ్య పాటలు వాడినరు వర్షిప్ చేశారు ఫాస్టింగ్స్ చేశారు ప్రేయర్లు చేశారు మేల్కోలే దివిటీలు చక్కపరుచుకోలేదు అని చూపించిన నిన్న దినంన స్టార్టింగ్ లో ఆయన వచ్చేటానికి ఆరిపోయినాయి ఆ పెద్ద మోసకరమైన బోధలను ఆశ్రయించి వాళ్ళ దివిటీలు చల్లార్చుకున్నారు వారిలో లేదు అని చూపించిన నిన్న దినంన నూనె ఎట్లా సంపాదించుకోవాలని కూడా నేను చూపించిన ఎట్లా కొనుక్కోవాలని కూడా చూపించిన నేను నిన్న దినంనా దాని కొరకు ప్రయాసపడాల నేను ఆ విషయాలు అర్థం చేసుకోనికి మొన్న ఎనిమిది గంటలకు స్టార్ట్ చేస్తే ఉదయం రెండు గంటల వరకు నేను పోలే బుద్ధులే నీకు అనేక సంబంధించిన విషయాలు నేను రాత్రి అంతా గాఢంగా నేను అయినా ఫైట్ చేసిన నేను నిద్ర ఇది కంప్లీట్ చేయతే నేను నిద్ర పోన్ అది త్యాగం అంటే నువ్వు ఒకటి పొందుకోవాలంటే ఒకటి త్యాగం చేయాలి అది చేయడానికి ఇష్టపడతలే చర్చ రోజు సంఘం ఏమీ త్యాగం చేయదు అన్ని సుఖం ఏషావులాగా తయారైందని చూపించిన ఎన్నిసార్లు యుగ సమాప్తిలో యాకోబు ఏషావుగా మారుతాడు వారు వీళ్ళు వీళ్ళు వారవుతాడు వేసుకో చెప్పింది అట్లా జరిగింది అందులో నువ్వునేందుకు లేమనుకోవచ్చు పరిశీలించుకోలేదానికి ఇవన్నీ మనకి కాబట్టి దొంగ ఏ టైంలో తెలియదు కాబట్టి మేల్కొనిండండి మెలకుండండి అనుకొన్ని సమయంలో వచ్చిను కాబట్టి సిద్ధంగా ఉండండి మేలుకోవడం సిద్ధంగా ఉండడం ఈ ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయంలో మనం ధ్యానించిన విషయమే ఏసు ప్రభు మొట్టమొదటిసారి నా ఇరు మత్తవార్త అధ్యాయంలో చెప్పిండు దాని తర్వాత ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు మరోసారి చూడండి ఇప్పుడు ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పదహారవ వచనం ఇదిగో నేను దొంగవలే వచ్చున్నాను తను దిగంబరుడుగా సంచరించున్నందున జనులు తన దిశ మన అని మెలకువుగా ఉండి తన వస్త్రము కాపాడుకున్నవాడు ధన్యుడు మెలకువుగా ఉండాలా ఫస్ట్ పాయింట్ మేల్కోవాలా దాని తర్వాత సిద్ధపడి ఉండాలా మేల్కోవాలా సిద్ధపడాలా కాపాడుకోవాలా మేల్కోవాలా సిద్ధపడాలా కాపాడుకోవాలా నీ వస్త్రాన్ని నువ్వు మేల్కోవాల ఫస్ట్ నీ మీద బట్టలు ఉన్నాయా లేవా నీకెట తెలుస్తుంది చెప్పండి మేల్కుంటేనే కదా గాఢ నిద్రలో నీ మీద బట్టలు లేవు నీకేం తెలుసు నువ్వు బట్టలు లేవా మేల్కుంటేనే తెలుస్తుంది నీ మీద బట్టలు ఉన్నాయా కాబట్టి ఇవన్నీ ఆత్మీయ స్థితిలో చెప్పబడ్డాయి నిజమైన వస్త్రం కాదది నువ్వు నిలబడి కూడా నిద్రపోవచ్చు నువ్వు మేల్కొని కూడా నిద్రపోవచ్చు కళ్ళు తెరిచడం నిద్రపోవచ్చు చాలా వాక్యం వింటూ కూడా కళ్ళు తెరుస్తారు చెవులు చేరుస్తుంటాయి అయినాగా నిద్రపోతుంటుంది వాళ్ళ ఆత్మ ఆదాము వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళు ఏదైనా తోటలు ఉన్నారు ఏదైనా తోట ఏదైనా తోట పరిశుద్ధమైన స్థలం పరిశుద్ధ స్థలం అది ఎప్పుడు చెప్పలేదు కానీ ఏదైనా తోట ఆ యొక్క మూషకి చూపించిన పర్లోకప్పు మందిరాన్ని పోలి ఉంటది యాజ ఇస్రాయల్ ప్రజల ప్రాంగణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఎట్లా ఉంటుందో ఏదేను తోటోడు అట్లానే ఉంటుంది కొన్ని సంవత్సరాల క్రితం నేను చూపించినది ఇంత మళ్ళీ ఎప్పుడు టచ్ టాపిక్ నేను మొత్తం మందిరం పరిశుద్ధమయమైంది పరిశుద్ధులే మొదటి ప్రాంగణంలో రావాల బయట నుంచి అపవిత్రంగా ఉన్న వాళ్ళు ఉంటారు రక్షింపబడ్డ వాళ్ళు వస్తారు లోపల నుంచి రెండవ ఆరకు పోవాల అదే యాజకుల యాజకుల సహవాసం యాజక ధర్మం నిర్వర్తించడం యాజక పని చేయడం దాని తర్వాత అతి పరిశుధ సలము అక్కడ ప్రభుని ముఖాముఖిగా కలుసుకోవడం ఇది ఆత్మీయ జీవితం ఆత్మీయ పోరాటం ఇది ఆత్మీయ యాత్ర ఈ లోకంలో ఏదే తోట అటువంటి స్థలము అటువంటి స్థలంలో వీళ్ళు పాపం చేసిండ్రు అందుకు ఇప్పుడు అక్కడి నుంచి ధర్మాల భూమి మీదికి తోటల నుంచి భూమి మీదికి ఏదైనా తోట పరిశుధ స్థలం అది పర్లోకరాజం సాదృశ్యం అక్కడి నుంచి వాళ్ళని శరీరం భూమి మీదకి తరమాల భూమి మీదకి తర్మాలా ఎట్లా తర్మాలా అంతవరకు వాళ్ళ శరీరంలో మరణం లేదు వీళ్ళు ఎప్పుడైతే పాపం చేసిండ్రో ఆజ్ఞని అతిక్రమించ్రో దేవునికి బహు బాధ అనిపించింది కోపం వచ్చింది చూపించిన కోపం కొంతకాలం కిందట ఎందుకు దుఃఖపడింది దేవుడు మనిషిని ఎందుకు సృష్టించినేష్ సంతాపడండి కదా ఎందుకు నిర్మించిన మనిషిని అంతవరకు మంచిగానే ఉన్నా అన్నాడు చాలా బాగున్నది మనిషి అనడు కానీ ఎప్పుడైతే మనుషులు అపవిత్రతలను జీవించండ్రో పాపంలో ఆయన హృదయాలను నొచ్చుకున్నాడు ఎందుకు నచ్చుకోండా నేను చూపించిన మీకు ఎందుకు ఏడ్చి ఆయన నేను కూడా ఏడ్చుకున్నా నేను ఆ విషయం గ్రహించినప్పుడు నేను ఎంతగా దుఃఖపడి దేవదత్తలు ఆయనకి తిరుగుబార్తనం చేస్తే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి మనిషిని తయారు చేస్తే మనిషి కూడా తిరుగుబార్తనం చేస్తే ఇంకా ఎవడిపో చెప్పుకోవాలైనా ఏసు ప్రభు హృదయాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటాం ఎవరిని చెప్పుకోవాలా దూతలకు తీర్పు తీర్చడం కొరకు మనిషిని సృష్టిస్తే మనిషే తయ దయంలాగా తయారైండు ఇంకా ఏమి తీర్పు తీరుస్తాడు ఎంతగా మోసగిచ్చిండు సైతాన్ని గ్రహించలేదు కాదమ్మ వల్ స్వరూపంలో ఉండి కూడా గ్రహించలేకపోయినారు పైగా వాళ్ళు తప్పు చేసింది గాక అక్కడున్న అంజునకు చెట్టు ఆకులు వాళ్ళ శరీరాలను చుట్టుకున్నారు వస్త్రంలాగా వేసుకున్నాడు నువ్వు పాపం చేసి పరిశుద్ధమైన వస్త్రాలు ఎట్లా వేసుకుంటావు నాకు అర్థమే కాదు ఏదైనా తోట పరిశుద్ధమ ఏమైంది చెట్టు పరిశుద్ధమ ఏమైంది దాని ఆకులు తీసి నీకు చచ్చిన శవం శరీరం ఇస్తా అని గొర్రెని బలి చంపి దాని వస్త్రములు కప్పిండు చచ్చిన డెడ్ స్కిన్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో చచ్చిన తోలు శరీరం చచ్చిన వాడివి నీకు నీతి వస్త్రం ఎందుకు జీవ వస్త్రం ఎందుకు నీకు చచ్చిన వానికి చచ్చిన వస్త్రాలే అని పంపిణండు అప్పుడే ఆయన శరీరంలోనికి ఆ పురుగులు చనిపోయిన వాడిలో పురుగులు ఉంటాయి అంటే బ్రతికిన వాళ్ళలో కూడా ఉంటాయి కానీ ఎప్పుడైతే నీ ప్రాణం నీ శరీరాన్ని విడిచిపెడతాయో ఆ పురుగులు అప్పుడు విజృంభిస్తాయి విజృంభించి నీ శరీరాన్ని తిననీ ప్రయత్న స్టార్ట్ చేస్తాయి ఎంతమంది తెలుసు విషయం శవం ఎందుకు కులిపోయి వాసన పడుతుంది ఆ పురుగులో ఎప్పటి నుంచే ఉన్నాయి నీ ఆది కాలంలో ఆదమవలకి కప్పిన వస్త్రంలో నుంచి పురుగులయి అవి అట్లనే ఉన్నాయి శరీరంలో ఈరోజు కూడా నీ నా ఉంటాయి ఎప్పుడైతే నువ్వు చనిపోతావో ప్రకృతి సహజంగా నీ శరీరంలోపల ని కడుపులో ఉన్న ఆ పురుగులు నీ శరీరాన్ని తినడం స్టార్ట్ చేస్తాయి చేసినాక తర్వాత అవి ఏమంట వాటిని రెక్కలేసుకొని ఎగిరిపోతాయి కానీ ఎక్కడ ఎగిరిపోతాయి నువ్వు సమాధిలో పెడితే యాడ్ ఆవిరు చచ్చిపోతాయి తర్వాత కాబట్టి రక్షణ అనుభవం లేని వారందరూ చచ్చిన చర్మము ధరించుకున్న వాళ్ళు అన్న విషయం నీకు అర్థమైతే ఈ పదహారవ వచనం నీకు ఎవరంతా ధీరంగా చెప్పని లేదు నీకు ఏ కామెంటరీస్లో ఉంటాం నేను సవాల్ చేస్తున్నాను తీవ్రమైన పరిశుద్ధమైన దేవుని యొక్క ఆత్మీయను నడిపింపు ద్వారా రోషం కలిగి దాన్ని నేను గ్రహించడానికి ప్రయత్నిస్తున్నా చెప్పడానికి ప్రయత్నిస్తున్నా ప్రభు ఎందుకు ఇవన్నిటిని మనకు చూపిస్తున్నాడు నువ్వు దిగంబరుడు ఉన్నావేమో చూసుకో అని చెప్తున్నాడు ఇవన్నీ ధ్యానిస్తున్నావు కానీ నువ్వు వస్త్రాలు ఉన్నాయాలి అని నీకు పరీక్షించుకో జాగ్రత్తగా మెలుకోమంటున్నాడు ఆయన సత్యాన్ని నువ్వు స్వీకరించకపోతే నువ్వు దిగంబరుడవే రక్షణ అనుభవం లేకపోతే నువ్వు దిగంబరుడువే నువ్వు ఎంత సూట్లు వేసుకున్నా ఎంత కాస్ట్లీ డ్రెస్లు వేసుకున్నా నువ్వు దిగంబరుడువే నిన్న దినం నేను న్యూస్ పేపర్ చూస్తున్నా ప్రపంచంలో చీరలు వేసుకోవడం ఎక్కువైపోయిందంట ఫస్ట్ టైం చరిత్రలో ఎవ్వరు చేయలే ఇండియాలోనే వేసుకుంటావాళ్ళంట చీరలు చీరలు చీరలు స్త్రీలు ప్రపంచంలో ఇప్పుడు అందరూ హాలీవుడ్ యాక్టర్స్ కూడా చీరలు వేసుకుంటున్నారంట చీరలు ధరిస్తున్నారంట చీరలు కట్టుకుంటున్నారంట అదొక ఫ్యాషన్ అయిపోయింది అయితే ఒక చీర గురించి మాట్లాడుతున్నాయి ఒక చీర గురించి నేను చదువుతున్నా పేపర్లో న్యూస్ పేపర్లో మీరు ఆశ్చర్యపోతారు అటువంటి చీరను ఎప్పుడు మీరు చూడలే మూడున్నర కోట్లు దాని ఖరీదు ఊహించుకోండి స్త్రీని ఆరాధించడము ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు మళ్ళా బయటికి వస్తుంది ఏజబేళ ఆత్మ గంభీరంగా ఫ్యాషన్ ప్యారేడ్స్ టీవీ ఫ్యాషన్ టీవీ చూస్తారు చాలా మంది ఫ్యాషన్ పేరేట్లు దుష్ట శక్తులే కదా వీరిని స్త్రీని ఆరాధించడం ఫ్యాషన్ ప్యారేడ్ అంటే స్త్రీలు వాళ్ళ బట్టలు వేసుకొని దాని మీద నడుస్తూ ఉంటే కింద అందరూ కూసని అబ్బో అబ్బో అబ్బో అబ్బో అని పొగుడుతూ ఉంటారు మీకు ఆరాధన చేస్తూ ఉంటారు ఎజవెల్ని ఎవరు చేస్తాడో మీకు తెలుసు అనిల గురించి నేను ఎప్పుడు చెప్పాను కదా కాబట్టి మన ప్రభు ఎంతో ప్రేమ జాలి దయగలవాడు నేను బ్రతికింపజడం కొరకు నీ మీద ఉన్న ఆ శవ వస్త్రాన్ని తీసి జీవ వస్త్రాన్ని ధరింపజేసిండు నీ పాపాలు పున్న రోజు అందుకు నాకు యశ్వరావు అంటే బహు ఇష్టం నేను అతన్ని అమితంగా ప్రేమించాల ఆయన నేను అమితంగా ప్రేమించాల ఎవడు ప్రేమించని విధంగా నేను ప్రేమిస్తా చరిత్రలో ఎవడు ప్రేమించిన విధంగా నేను ప్రేమిస్తా తీర్మానించుకున్నాను భవిష్యత్ తరాలలో కూడా ఎవడంతగా ప్రేమించకూడదు నేను అట్లా ప్రేమించాలని ఆశపడుతున్నాను ప్రభు నాకు తెలుసు మిమ్మల్ని ప్రేమించాలంటే మీ గొర్రెలం కాయాలా మీ గొర్రలకి తాచ మన్నా నేను పట్టుకొని రావాలా మంచి గడ్డి తీసుకొని రావాలా మంచి నీళ్ళు వాళ్ళకి పెట్టాల అది కష్టం నాకు తెలుసు నేను త్యాగం చేసుకోకపోతే నాకు అవి దొరకవని కూడా నాకు తెలుసు నాకు దొరకకపోతే నేను వాళ్ళకి ఏం పోషించగల అందరు చెప్తారు ప్రభు అని నేను ప్రేమిస్తున్నట్లు అబద్ధం అది మోసం చిన్న ప్రవక్తలకు సంబంధించిన వాక్యాలు అవి మనము జకరేకి సంబంధించిన విషయాలు ధ్యానించినాం పన్నెండు చిన్న సంబంధించిన వాక్యాలు కదా అవి అందులో మనం చూస్తాము జకరకి సంబంధించిన విషయాలు అన్న అంశం గురించి మనం చూస్తాం అక్కడ జకరియా బహు కష్టతరమైన పుస్తకం ఇది నా లైఫ్ లో నేను మూడు నాలుగు నెలల యాభై ఏడు గంటలు రికార్డింగ్ ఉంది జకర్యా గ్రంథం మీద ఫిఫ్టీ అవర్స్ 57 సెవెన్ అవర్స్ రికార్డింగ్ ఎవరికైనా ఒప్పిక్ందా వినడానికి ఫిఫ్టీ సెవెన్ అవర్స్ వినడానికి ఒప్పిక లేదు కానీ ఫిఫ్టీ అవర్స్ కష్టపడి నోట్స్ తయారు చేసుకొని ప్రకటించడానికి నీకు ఒప్పిక్ది వాకేం చెప్పడం సునాయసమే ఎవరికైనా వినడమే కష్టం యాభై గంటల రికార్డింగ్స్ ఎకరే మనం అప్లోడ్ చేసినాం ఇంటర్నెట్ లో ఎంతమంది వింటున్నారు ఎంతమంది వాటిని పట్టించుకున్నారు రోభు మీద దొరికినట్లు కష్టపడాలి కదా దాని గురించి ప్రయాసపడా దొరికిందే దాన్ని విడిచిపెట్టొద్దు నేను ఏ టీవీ చూడను ఏ న్యూస్ పేపర్ చూడండి ఇంటర్నేషనల్ న్యూస్ ఎందుకు చూస్తానంటే ఆయన రాక సంబంధించిన సూచనలు గ్రహించడం కొరకు నేను చూస్తా లోకల్ న్యూస్ పేపర్స్ ఏం చదువు అన్ని అబద్ధాలు ఇంటర్నేషనల్ న్యూస్ కూడా అబద్ధం చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే అందరు చెక్ చేస్తారు కాబట్టి లోకల్ న్యూస్ పేపర్ ఎవడు చెక్ చేయడు జక్రియ గ్రంథంలో ఎవరైనా చదువుతారా జక్రియ గ్రంథము మూడవ అధ్యాయము మొదటి నాలుగవ వచ్చనాలలో ఈ యొక్క వస్త్రాల గురించి చెప్పబడింది మూడవ అధ్యాయము మొదటి నాలుగు వచ్చిన మరియు చదువు మరియు యహోవ దూత దూత ఎదుట ప్రధాన యాజకుడైన యహోవ శ నిలబడటయు తాతాను ఫిర్యాదు అయి అతని కుడి పార్శ్వమున నిలబడటయు అతడు నాకు కనపరిచను దేవుని దూత యెహోవా దూత యహోశువ ఎదురుగా నిలబడింది పాత నిబంధన కాలంలో ఇద్దరు యహోశువలు మనం చూస్తున్నాం కదా ఒకటేమో మూష కాలంలోకి సంబంధించింది ఇదేమో కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరిగినది యహోశువ ఇక్కడ యాజకుడు కదా ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు అయిన యహోశువ మీద ఏమున్నాయి చదువు బ్రదర్ మరియు యహోవ దూత ఎదుట ప్రధాన యాజకుడ యహోశు అయి నిలబడుటయ్యోతాను ఫిర్యాదు అయి అతని కుడిపార్షమ కాబట్టి మనం అనేక పర్యాలు చేసినాము సైతానుడు దివరాత్రంలో మన సహోదరుల మీద దేవుని ఎదుట వాడు నేరాలు మోపుతున్నాడు నిందలు మోపుతున్నాడు వాడు ఎంతగా నిందలు మోపితే అన్ని రోగాలు నీకు వస్తా ఉంటాయి నేను చెప్తున్నా పడింతగా నీ మీద నిందలు నేరలు మోపుతుంటాడు అంతగా నీ జీవితంలో అనారోగ్యం పాలైపోతా ఉంటావు నీ జీవితంలో అన్ని డిలే అయిపోతా ఉంటాయి నీ జీవితం రావాల్సిన మేలు అన్నీ లేట్ అయిపోతూ ఉంటాయి మనకి నీ ఛాన్స్ ఇక్కడ ప్రధాన చెక్కుడిన యహోశివ ఎదుట దేవదూత ఉన్నాడు పక్కన సైతాన్ అన్నాడు రైట్ హ్యాండ్ యహోశివకి రైట్ హ్యాండ్ లో సైతాన్ అన్నాడు ఎదురుంగా దేవుని దూతా ఉన్నాడు ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ నిర్వహించుకోండి ఇది కూడా నీ జీవితం నెరవేరుతుంది రోజు ఒక దిక్కు నువ్వు దేవుని బిడ్డలాగా ఉన్నావు నీ ఎదుట దేవుదూతున్నాడు రైట్ సైడ్ లో సైతానాడు నీ దగ్గర ఎందుకో తెలుసా నీ మీద అపవిత్రమైన వస్త్రాలు ఉన్నాయి చదువు అది తాతాను యహోవా నిన్ను గద్దించును ఎరుసలేమును కోరుకుని యహోవా నిన్ను గద్దించును ఇతడు అగ్నిలో నుండి తీసిన కురివి వలె ఉన్నాడు కదా అని యహోవ దూత సాతానుతో అని నాలుగో వచ్చిన మూడవ వచ్చిన యహోవ యోశ మలిన వస్త్రములు ధరించిన దూత సముఖములో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వాడిని పిలిచి ఆ విషయం మనం అధ్యానిస్తున్నాం ఇక్కడ ప్రధన యాజకుడు అయ్యుండి మలిన వస్త్రములు ఎట్లా వేసుకున్నాడు ప్రధాన యాజకుడు అయండి మలిన అది నువ్వు ప్రధాన యాజకుడు నువ్వు ఆర్డినరీ యాజకుడు కూడా కాదు ప్రధాన యాజకుండి లీడర్ అన్నట్టు యహోశివో మలిన వస్త్రంలో ధరించిన దూత సముఖంలో నిలబడి ఉండగా ఈరోజు లేదా చెప్పండి మలిన వస్త్రాలు ధరించుకున్న జీవితం ఎక్కడ దేవుని సాన్నిధ్యలో దూత దగ్గర నిలిచిన వారిని తర్వాత దూత మాట్లాడుతున్నాడు ఇప్పుడు దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసి వేయడని ఆజ్ఞాపించి నేను చూడండి ఈ దూత ఎవరు నువ్వు అర్థం చేసుకోవాలా ఇతని మైల బట్టలు ఆజ్ఞాపించి నేను నీ దోషంను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని సెలవిచ్చాను ఎస్ప్రవే దూత ఎందుకంటే నేను అనే మాట మాట్లాడేవాడు ఎస్ప్రవ్ ఒకడే వాళ్ళకి చెప్తున్నాడు ఎవరు తీస్తారు చెప్పండి మైల బట్టలు చెప్పండి ఎవరు తీస్తారు సాకలేవుడు బైబిల్లో ఉంది సాకలోని సబ్బు గురించి మైల తీసే సేవ నీది నువ్వు అపవిత్రంగా జీవిస్తున్నావు అని చెప్పే బాధ్యత నీది నీ పాపపు జీవితం నుంచి బయటికి అని చెప్పే బాధ్యత నీది నువ్వు సాకలోనివి చెప్పండి సాకలోలకు దేవుడినాశ్రభు నేను నీ దోషంను పరిహరించి తిని ఇప్పుడు నేనే ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుతున్నాను మైలబట్టలు తీసే పని సాకలోంది ప్రశస్తమైన వస్త్రములతో అలంకరించేవాడు యశ్ ప్రభు ఆయన బహు శ్రేష్ఠుడు బహు పరిశుద్ధుడు సమస్త సృష్టి మీద అధికారం పొందుకున్నవాడు పరలోకం అందే కానీ ఏ నామానికి లేని ఆధిక్యత ప్రతి మోకాలు ఆ నామంన ఏష్వు మర్యాదగా ప్రేమతో మాట్లాడే గుంపు ఎవరు చెప్పండి ఐదవ వస్త్రంలో అతని తల మీద తెల్లని పాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తెల్లని పెట్టి వస్త్రములతో అతన్ని అలంకరించి యహోవా దూత దగ్గర నిలిచుండేను కాబట్టి ఆయన సన్నిధిలో నువ్వు మైన వస్త్రాలు వేసుకొని ఉండలేవు తొలగించాల నీ పాపం లొప్పుకో నీ పాప డాగులు తుడుచుకో నది వలే ఏసు రక్తము పారుతా ఉంది అక్కడ సిల్వో మీద నుంచి మలినబు తుడిచే రక్తము నీ పాప అప్పు డాగులు తుడిచే రక్తం అది నీతి వస్త్రాన్ని ధరించిపజేస్తున్నాడు ప్రశస్తమైన వస్త్రాలతో ధరింపజేస్తున్నాడు అది ధరించుకున్నాక మళ్ళా పాపం చెయ్యం పరిశుద్ధంగా జీవిస్తున్నాం ఎందుకంటే నేను ప్రధాన యాజకునిగా దేవుడు నిలబెట్టిండు కాబట్టి ఇక్కడ ఆత్మీయ స్థితులను ఎంత మేల్కొని ఉండాలా జాగ్రత్తగా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎంతగా సిద్ధపడి ఉండాలా అన్న విషయాన్ని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన తన నీతి వస్త్రాన్ని తన విశ్వాసము అనే మనకి ధరింపజేసిన మనం అన్ని ఎన్ని వాక్యాలు చూస్తాం అయిపోందుకోవాలంటే వాటిని కాపాడుకోవాలంటే బహు కష్టం కానీ దాని తగిన ప్రతిఫలం మనకుంటే ఇది కష్టం అనుభవించాలా సరే చూడండి యశ గ్రంథము అరవై అధ్యాయము పాదవచన పరం చదవండి యేష గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము పదవచనం శృంగారమైన పాగ ధరించుకొని శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతోనూ అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపచేసి ఉన్నాడు నీటి అను పై బట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు కాగా యహోవర్ను బట్టి మహానందముతో నేను ఆనందించుతున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లాసించుతున్నాను కాబట్టి అక్కడ రెండు రకాల వస్త్రాల గురించి మాట్లాడతాడు మొదటిది ఏంది శృంగారమైన కాదు వస్త్రం వస్త్రాల గురించి చెప్తున్నా చూడు పైకి వేరే మొదటిది మొదటి రక్షణ వస్త్రము రెండవది నీతి వస్త్రం నీతి అని నాకు ధరింప చేసే నీ రక్షణ మీద నీతి రక్షణ వస్త్రం లోపలుంటే దాని మీద నీతి వస్త్రం రెండు వస్త్రాలు ధరించుకోవాలన్న విషయానికి వ్యాపం చేస్తున్నాడు పెండ్లి కుమార్తె స్థితిలో ఉండేవాళ్ళు పెండ్లి కుమారుతె లాగా తయారయ్యే ఈ రెండు వస్త్రాలు ధరించుకోవాలన్న విషయానికి వ్యాపం చేస్తున్నాడు నీ మీదున్న ఆ యొక్క స్మృత వస్త్రాన్ని తీసేసేయి ఆ పురుగులకి దేవుడు అధిక ఆజ్ఞిస్తున్నాడు నువ్వు ఈ ఈ శరీరంలో ఉండడానికి వీల్లేదు అవి అవి అవి ఆసక్తి చూపిస్తున్నాయి త్వరగా త్వరగా నేను తినాలా ఈ శరారని అనేసి దాన్ని ఏమో గద్దిస్తున్నాడు దేవుడు అది నీ శత్రువు కాబట్టి నువ్వే గద్దించాలా నేను రెండు మూడు కేసులలో చూసిన చివరి దశలో నాకు విరక్తి వచ్చేసింది జీవించడం ఇన్స్టెంట్ గా దేవుడు తీసేసుకుండాలని క్షణాలలో తీసేసుకున్నాడు నాకు విరక్తి వచ్చేసింది ఈ జీవం మీద అట్లా అననే అనద్దు ఆయన నేను ఇక్కడ తీ ఇక్కడ పంపించింది త్వరగా సావడానికి కాదు నువ్వు చేస్తులే ఒక ముఖ్యమైన పని నీకు అప్పగించండి అది ముగించడం కొరకు అది ముగించినాకని నువ్వు పోవాలా కాబట్టి రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలా నీతి వస్త్రాన్ని ధరించుకోవాలా ప్రతిరోజు నీతి మంతుడుగా నీతి మంత్రాలుగా నువ్వు తయారు కావాలా ఎట్లయితే చెప్ప ఉదయం లేస్తే నీ పాపాలు ఒప్పుకో సాయంత్రం నిద్రపోకముందు నీ పాపాలు ఒప్పుకో నువ్వు ఎన్నెన్నో పాపాలు చేస్తున్నావు దేశం ప్రజల పాపములకు ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తా ప్రపంచంలో సేవకుల గురించి వారి కుటుంబీకుల పాపంలను క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తా నా దేశ ప్రజల పాపంలు క్షమించినైనా నైబరింగ్ కంట్రీస్ సరిహద్దులలో ఉండే దేశాల ప్రజల పాపములు క్షమించిన అయినా కేబిపిఎం బ్రదర్స్ సిస్టర్స్ ఫ్యామిలీ మెంబర్స్ పాపములకు క్షమించి జీఓఎం ఫ్యామిలీ మెంబర్స్ పాపములు క్షమించిన అయినా నా పాపము నా కుటుంబీకుల పాపము నా బంధుమిత్రుల పాపం ఒక్కొక్కరి పేర్లు తీసుకుంటా అందుకు నాకు నలభై నిమిషాలు గంట సేపు అవుతుంది ప్రతి ఒక్కరి పేర్లు తీసుకుంటా నేను ఎందుకంటే నాకు తెలిసిన కాడికి ఎవడు కూడా నశించుకోవద్దు నాకు అను వచ్చిన వాడు ఎవడు నశించిపోవద్దు వాళ్ళందరి గురించి నేను ప్రార్థన చేస్తా అట్లా మనం చేయాలా ప్రతి వర గురించి మనం చేయాలి అందుకే నువ్వు నువ్వు సేవా నీకు పరిశుధాత్మ అభిషేకం కానీ ఈ వివేచన లేదన్నట్టు ఈ వివేకం లేదన్నట్టు అందుకే నేను అది నా చూపించిన దా నాలుగిటి గురించి ఎంత ప్రయాసపడాలనేసి వదిలేని కన్యకలికి అవి లేవని చూపించిన నేను ఎందుకంటే బుద్ధిగల కన్యకలు ఒక సీక్రెట్ చూపించు మొత్తై సువార్త ఇరవై ఐదవ అధ్యాయంలో ఏందా సీక్రెట్ మేము ఇవి కొనుక్కొచ్చుకున్నాం ఈ నూనె ప్రయాసపడి వీటన్నిటినీ మేము కొనుక్కొచ్చుకున్నాం మా సమయము త్యాగం చేసి మా ఉద్యోగాలు త్యాగం చేసి మాకు రావాల్సిన ప్రమోషన్స్ త్యాగం చేసుకొని మా కుటుంబ సమస్యలని మా కుటుంబంలో పెట్టాల్సిన సమ త్యాగం చేసి సరిగా తినక ఉపాసాలు ఉంటూ దాన ధర్మాలు చేస్తూ కొన్నెళ్ళిలాగా ఎంతో ప్రయాసపడి ఈ నూనెని మేము కొనుక్కున్నాం ఇది మీకు అట్లా నేను ఇవ్వలేను మీరు పోయి కొనుక్కోవాల్సిందే ఎక్కడ దొరుకుతుంది అమ్మెటోళ్ళు ఉన్నారు పోయి కొనుక్కోండి కానీ బుద్ధి కదా బుద్ధి కాబట్టి ప్రభు వచ్చినప్పుడు అమ్మెటోళ్ళు బయట ఎట్లుంటారు ఆ సత్యం గ్రహించలేకపోయింది బుద్ధి లేని బుద్ధి గలవారు ఏం చెప్పారు వాళ్ళ దగ్గర మేము కొనుక్కున్నాం మాకు మీకు మాకు సరిపోదు పోయి కొనుక్కోండి ఈ అమ్మే ఎవరో వెతుక్కోండి ప్రార్థనా పూర్వకంగా ఎక్కడ దొరుకుతారో నేను చెప్తున్న ఒక దినము ఎంత ప్రేసపడినా మీకు దొరకదు ఎందుకంటే ఆ బుద్ధి వాళ్ళు రోజు మొత్తం తిరిగినారు అడవులలో ఎక్కడ పడితే అక్కడ ఏ చర్చలో ఉన్నాడు పలాని చర్చలో పాస్సారి చెప్తానంటే వాన్మాట వీన్మాట వాన్మాట వీన్మాట వినే తీరుగా అన్ని అన్ని తెలుసుకున్నాం అనుకొని వచ్చారు తలుపులు తీరమని కొడుతున్నారు బాదుతున్నారు తలుపులు మేము వచ్చినాం కొనుక్కొచ్చినాం నూనె అరే అది పొల్యూటెడ్ నూనె అది పరిశుధాత్మ నూనె కాదు మోసకరమైన నూనె అమెటోలు లేరు మోసం ఉంది జక్ర గ్రంథాలు చూపించ నేను దొంగ గురించి అబద్ధ బోధకులు నీకు సత్యాన్ని ఎట్లా అమ్ముతారు వానికి పోయి నీ ధనానంత వృధా చేస్తే నీ ఆస్తులన్నీ అక్కడ సమర్పించుకుంటేవి ఎవ్వడు నీకు చెప్పాడు సత్యం వాళ్ళ గురించి నేరాలు ముప్తలేను అమ్మేటోళ్ళు కూడా గది లోపలికి వెళ్ళిపోతే బుద్ధి లేని వాళ్ళు బయట ఎవరి దొరికెళ్ళి కొనుక్కుంటారు బుద్ధిలోనే దొరికెళ్ళి కొనుక్కుంటారు కూడా లోపలు ఉంటే బుద్ధి కొనుక్కున్న వాళ్ళు కూడా లోపలు ఉంటే బయటవాడు ఉంటాడు అమ్మేటోడు ఈ సత్యం కూడా గ్రహించలేకపోయినాను తలుపు కొడితే అయ్యా మేము వచ్చినాం తలుపు దిగంటే